పరమంతుల దేవుడు విమోచన కార్యక్రమాన్ని సంకల్పించి మనుషులు తిరిగి తన యుద్ధకు చేర్చుకోవాలనే ఆశ కలిగిన వాడై మన పాపాన్ని మన మీద మోపకుండా న్యాయవంతుడైన దేవుడు తన న్యాయాన్ని నెరవేర్చుకోవటానికి కృష్ణ ప్రభువును బలికి అప్పగించి ఆయనందు విశ్వసించిన వారికి పాపక్షమాపణ భిక్షిపెట్టడానికి సంకల్పించిన వాడై ఏదేం తోటలోనై సంగతిని బయలుపరిచాడు ఆదికాండ మూడో ఎగ్జామ్ పదిహేను వచ్చిన మనం చూసినట్టుగా అపవాది ఏదైనా తోటలో నిల్చున్నాడు పోదున్నాడు పాము ఆదామహల్లు భూసంబంధులైన వారున్నారు పర్లోక పాన దిగి వచ్చాడు ఏదే తోటలోకి దిగి వచ్చి భూలోకము పాతళ లోకము పరలోకము ఏదైనా చోట్ల ఒకసారి కలిసి కలిసినప్పుడు జరిగిన కార్యక్రమం ఇది పరలోకము దేవుడు పాతళ సంబంధినప్పు అదిని తను చేసిన కార్యక్రమం బట్టి క్షపించడానికి సమాచారం తెప్పాడు మరియు నీకు స్త్రీకిని నీకంటే ఎవరికి అపవాదికి ఘట సర్పానికి నీకును స్త్రీకి నీ నీ సంతానంకును ఆమె సంతానంకు వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమను కొట్టుదువు అని చెప్పేసి నాటారం తెలియజేశాడు నాటి నుండి పగబట్టిన తానుషులాగా బీదంతో బయటికి వెళ్ళిపోయిన తన వైపును మనుషులు సేకరించడానికి ప్రయత్నం చేశాడు అపవాది అందువలన ఆదా హమలు పుట్టిన మొదటి బిడ్డ కయ్యేను అపవాది సంబంధి అయిపోయాడు హేమర్ మాత్రము సంబంధి కాకుండా విశ్వ విశ్వాసికి నిలిచిన కారణాన అప్పగా అది కయ్యిందో దొరబడి హేమను చంపేశాడు దుర్నీతి నీతిని చంపటానికి ప్రయత్నం చేస్తుంది దుర్నీతి ఓడి దుర్నీతి ఓడిపోతుందే గాని చంపిన దుర్నీతి ఓడిపోయింది చచ్చిపోయిన నీతి బృతికే ఉంది అందువల్ల ఏం జరిగిందంటే మీకు తెలియజేసినట్టుగా నీతి రక్తము హేవర్లో ప్రవహిస్తూ ఉండే పరిస్థితుల్లో అతని రక్తము భూమిలో పడి మొరపెట్టిందంట నేను ఇక నేను చచ్చిపోలేదు బ్రతికే ఉన్నట్టు సమాచారం అందువల్ల వాస్తవమైన సమాచారం అంటే నీతి ఓడిపోతుంది దుర్నీతి ఓడిపోతుంది పోరాటంలో నీతి గెలిచిపోతుంది గెలిచి ఉంటుంది అనే సమాచారం కొనసాగించుట్టు వచ్చేశాం అందువలన అక్కడి నుంచి దేవుడు ఏం చేసేటంటే తన సంకల్పంలో విశ్వాసులైన వారిని అవిశ్వాసులైన వారిని వేరు చేసి వేరువేరుగా కొనసాగించేటట్టు ఈ ప్రవాహాలు కొనసాగించేటట్టు ఏర్పాటు చేసిన సందర్భంలో నీతికి దుర్నీతికి పొత్తు కుదరని పరిస్థితుల్లో అపవాద యొక్క చర్య వలన మీకు తెలియజేసినట్టు రెండు ప్రవాహాలు కలిసిపోయాయి దుర్నీతి నీతి కలిసిపోయినప్పుడు దేవుడు ఉగ్రత మీదకు వస్తుంది గురం వచ్చేసింది కాబట్టి ఏదంతా బయటకు వచ్చిన తర్వాత జల ప్రళయంలో దేవును ఉగ్రత బయలు పడి దుర్నీతిని అంతం చేసేసాడు నీతిని బ్రతికించాడు పరమదేవుడు కార్యక్రమాలు కొనసాగాయి కొనసాగిన తర్వాత అతికాలు కొను మానవ జాతిని పరిశీలించేసుకు చేస్తూ చూస్తుంటుంటాడు దేవుట ఆనాడు మాత్రమే కాదు ఈనాటికి అదే కార్యక్రమం దేవుని దృష్టి మానవ జాతి మీద తిరుగుతూ ఉంటుంది యథార్థవంతులు బలపరచాలనే దృష్టి కలిగింది దేవుటం రెండవ దిన తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరిచుతకై యహోవకను దృష్టి లోకమన్నంతట సంచారం చేయున్నది ఆనాడు చేస్తుంది ఈనాడు అది కంటిన్యూ అది కొనసాగే కార్యక్రమం ఒక రోజుతో కొంతకాలం ఉండేది తర్వాత ఆగిపోయేది కాదు ఈ హోమ యొక్క కనుదృష్టి లోకమందంతుడు సంచారం చేయుతున్నది రెండవ విశేషమైన సంగతి భక్తి అర్ధరహితమైన భక్తిని దేవుడు ఉద్దేశించి ప్రోత్సహించకుండా తన ఎడల దాంతో కలిగిన వారిని ఎలా బలపరచండిగా వివేకము కలిగి దేవుని వెతకటం కాదు వివేకము కలిగి వెతకటం చాలా ప్రాముఖ్యమైన సమాచారం వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని ఎవో చూస్తుంటే ఒక జంట కనపడింది అని చెప్పారు మీకు వారి ద్వారా తన కొనసా కొనసాగించుకుంటూ తను ఉద్దేశించిన ఆ బెసియా ఆ స్త్రీ సంతానం ఏదంతాట్లో స్త్రీకి నీకు స్త్రీకి అని చెప్పిన మాట్లాడినప్పుడు ఆ స్త్రీ సంతానం నుంచి రావటానికి ఉద్దేశించిన ఒక జంట కుదిరి కుదిరింది ఆ జంటలో నుండి అబ్రాహాము శార అనే జంటలో నుండి తన మెస్యాన్ని రప్పించుకోవడానికి దేవుడు సంకల్పించిన వాడై విశ్వాసుల ద్వారా ఈ కార్యం కొనసాగించే పరిస్థితుల్లో ఏర్పాటు కాలక్రమంలో దేవునికి భయపడవాడు అనే పేరు కలిగిన వాడు ఉన్నాడు ఒకడు అతని పేరు దేవునికి భయపడవాడు ఎవరు ఇష్రాకు పేరు దేవునికి భయపడవాడు అని పేరు పెట్టే తండే నేను ఇష్రాకు భయపడిన దేవుడు అని చెప్పి దేవునికి ఆ పేరు చెప్పేసేసాడు అతని సంతానంలో నుండి ఆ తర్వాత యాకోమ్ లో నుండి ఇస్రాయల్లో నుండి ఇస్రాయల్లో నుండి ఆ తర్వాత ప్రత్యేకించి దావీదులో నుండి దావీదుని ఏర్పాటు చేసుకొని మనుషులు దేవుని ఏలుబడిని వద్దని ఆ ఏలబడి భూసంబమైన వేలుబడే కావాలని కోరుకున్న రోజున దేవుని సింహాసనాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చి దావీదుకు దావిడు సంతానానికి దాన్ని అప్పగించేసి దావీదు సంతత్వాన్ని సింహాసనం మీద కూర్చుంటానికి తీర్మానం చేసుకున్న పరమ దేవుడు కార్యక్రమాన్ని కొనసాగించాడు అప్పు అది ఏం చేశాడు అంటే ఎప్పుడైనా ఈ సంతాన సంబంధం దేవుని యొక్క వాగ్దానాన్ని నిరంతకం చేయడానికి ఉద్దేశించిన వాడై ప్రతిసారి ఈ మిశ్రిత జనం నీతి దుర్నీతి కలిసిన రోజు జనం ఎప్పుడైతే ఏర్పడ్డారో వారి ద్వారా అపవాది తన కార్యములు కొనసాగడానికి ఉద్దేశించిన వాడై దావిత నిర్మూలన చేయడానికి కూలుకొని దాని మీదకి బిడ్డలు లేకుండా చేయాలనే ఆలోచనతో కార్యక్రమం కొనసాగించడం కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఒక పసిపో నన్ను రాణి కత్తికి ఆహుతి కాకుండా నిలబెట్టేసి ఏడు సంవత్సరాలు పెంచి సింహాసం మీద కూర్చుని పెట్టేశాడు దేవుడు తన వాగ్దానుల విషయంలో నమ్మకమైన వాడ ఉండి దావిదు సంతతి పక్షంగా ఆయన చేసిన వాగ్దానం నిలబెట్టేసి కొన్ని కార్యక్రమాలు కొనసాగించుతుంటే దావిదు సంతానులలో కూడా అపవాది జోక్యం పచ్చుకొని అక్కడికి చెట్టు చెడు కాలముకు కుకుమతి పిందులు పుట్టాయి ఆ కుక్కపోతు పిద్దలు పుట్టినప్పుడు చెట్టునైంది విసర్జించడానికి దేవుడు పూనుకున్నవాడై తన మెస్సియాను వాగ్దానం చేసినట్టుగా స్త్రీ సంతానంగానే భూమి మీద తీసుకొని వచ్చి లోకానికి అనుగ్రహించాడు దేవుడు లోక్మని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ప్రతివాడు నర్శింపద నిత్య జవం పొందినట్టుగా ఆయన అనుగ్రహించాడు వాస్తవంగా ఏం జరిగిందంటే శిశువు బెత్తహంలో పుట్టాడు కుమారుడు కల్వర శిలువలో దేవుడు తన కుమారుని కల్వర అప్పగించేశాడు శాపగ్రహించేశాడు అందున్న వాస్తవానికి ఏం చేశాడంటే అప్పవాది కృష్ణప్రభు ద్వారా అప్పవాది క్రియలను లయపరిచే ఆలోచన కలిగి ఉండేవి అప్పవాది ఏదో ఒక రూపంగా స్త్రీ సంతాన్ని నాశించేడానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటి కార్యక్రమం ఏమంటే క్రీష్ బభు భూలోకానికి రాకుండా అడ్డుకోవటం అడ్డుకోవటం అడ్డగించటం అడ్డం కొట్టడం క్రీష్ భూమి మీదకి రావటానికి వీళ్ళదు అని ఈ లోకాధికారి కాకు కంకణ కట్టుకొని క్రీష్ బుని భూలోకానికి రాకుండా అడ్డుకోటి అనేక ఆటంకాలు పెట్టినా పరమందిని దేవుడు ప్రతి ఆటంకాన్ని తొలగించుకుంటూ క్రీష్పభుని భూలోకానికి తీసుకొని వచ్చాడు ప్రభు యేషు భూలోకానికి అవతరించిన తర్వాత పశ్చితనంలోనే మహాఘట్ సర్పము హీరో దూపంలో పైలకు లేచి శిశువుగా ఉన్న యేషును చంపేయడానికి ఆలోచన చేసిన వాడై కాబట్టి అపవాది జీవితంలో ఈ దుర్నీతి సంబంధి నీతితో పోరాడటంలో ప్రతి అడుగులో ఓటమి రుచి చుట్టాడు ప్రతి అడుగులో ఓటమే ప్రయత్నం చేస్తుంటాడు సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంటాడు ఫలితం అయిపోతుంటాడు ప్రతి దాన్ని పచ్చిపోతుంటాడు కానీ కృష్ణబును చింతనలు చంపేవడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలా వయసు మీకు తెలియజేసినట్టుగా లోకాన్ని కృష్ణబు మీద గుసికొడిపాడు లోకాన్ని గుసికొడిపాడు లోకమా ఎలాగైనా లొంగ తీసుకొని రా అన్నాడో లోకము శరీరాశ నేత్రాశి జీవ ఉడం కృష్ణభూని లోంప లొంగపరచలేదు విఫలం అయిపోయానా రేనా పిల్లలారా మీరు బోండి అని యూదుల్ని మీదకి పంపించేశాడు యూదుల్లో ఎవడు ఆయన చేత పాపం చేయించడానికి చేత కానీ మరైపోయి నిర్దోషి నిష్కల్ కల్పశుడు పాపులర్ చేటే ప్రత్యేకంగా ఉన్న ప్రభు ఈను ఎన్ని చోట్ల ఎదురించినా ఓడిపోటు ఓటమి ఓటమి ఓటమి అనేదే పరిస్థితి అపోదక పరిస్థితి అయిన కారణాన మద్దరి సంగతి తేల్చుకుందాం పద కలవరిలో అని చెప్పని కలవరికి నడిపించి చిత్రహింసలు చేసి లొంగ లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రభా నేసూ చిత్రహింసకు లొంగి లొంగినవాడు కా ప్రభా నేసూ ప్రత్యేకించి మీకు తెలియజేసినట్టుగా శరీరం ముందు శ్రమ పడుట అనే ఆయుధాన్ని ధరించుకొని దిగినవాడు నేను శ్రమ పొందుతాను పాపం చేయను శ్రమ పొందుతాను దేవునికి భత్రంగా తిరుగుబాటు చేయను శ్రమైనా అనుభవిస్తాను కానీ నీటిని తప్పను అనే స్థిరమైన స్టాండ్ లో ప్రభానేషు నిలిచిన వాడై అప్పవాది ఓటమి మీకే కారణం చేశాడు కాబట్టి కల్వరుసురులో కూడా ప్రభానేషుని అప్పవాది ఏం చేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే కృష్ణవుని చంపేస్తే దేహంలో చంపేస్తే తేడా వదిలిపోతాడు అనుకుంటే చంపేసి సమాధులు చేసి కాబులు భద్రంగా కావాలని బయలుపరిచిన తర్వాత ఓడిపోతాడా నీతి దుర్నీతి ఓండు నీతి ఓడిపోతుందా ఓడిపోతాడు మృతుల నుంచి లేపబడిన వాడై అపవాదికి ఎన్నటూ తీరని శత్రుగా నిలిచిపోయి ఏం చేయలేని పరిస్థితులు అపవాది ఆయన పునర్ధానం తర్వాత అది కృష్ణపు నుంకేం చేయలే చంపేసి చేతతే చంపేయగలం అంతే చంపేవాడికి భయపడొద్దు అని చెప్పేసి ముందుగానే దేహాన్ని చంపేవాడికి భయపడద్దు భయపడొద్దు మత్స్సు వార్త పదవ్యా మీరు వినందవచ్చునలో ప్రభు నేషు బోధించిన బోధ అనుసరించిన జీవితం అది మతీశ్వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో గ్రంథమేముందంటే మరియు ఆత్మను చంపనేరక దేహమునే చెప్పు అందుకే భయపడుకుడి భయపడుకుడి భయపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఆత్మను చంపలేడు ఏ ఆయుధము ఆత్మను చంపనేరదు ఆత్మను చంప నేనక దేహమునే చంపవాడికి భయపడకండి మీరెవరికి భయపడాలి అంటే ఆత్మను దేహమును కూడా నరకములో నర్శింపజేయగలవానికి భయపడండి కృష్ణ యొక్క సూత్రాన్ని ఆయన స్వయంగా అనుసరించి దేహాన్ని చంపేవాడికి భయపడకుండా అప్పగించి శరీరాన్ని అప్పగించేసి మృతుల్లోంచి లేపబడిన వాడై ఈ కార్యక్రమం కొనసాగించాడు ఎఫెల్సీ ఒకటో అధ్యాయంలో ఇరవయ వర్షం నుండి ఎలా రాబడి ఉంది ఎఫెల్సీ ఒకటో అధ్యాయం ఇరవై వర్షం నుండి మృతుల నుండి లేపబడిన యేషు ఏం జరిగిందో కార్యక్రమం చెందుతాం ఆయన ఆ బలాది చేత క్రీస్తు మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటను అధికారం కంటెను శక్తి కంటెను ప్రభుత్వం కంటెను యుగమందు మాత్రమే కాదు రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హిచ్చుక పర్లోకమందు పర్లోకమందు పెట్టాడు ఓడిపోయాడా ఓడిపోలా చనిపోయాడు ఓడిపోలా మృతిడైన వాడు బ్రతకటాన్ని మృతి పొందాడు నిరంతరం జీవించడాన్ని మృతి పొందాడు ప్రకటన కదంత ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చంలో గ్రంథం తి ప్రభా నేషు స్వయంగా తన గురించి తాను మాట్లాడుకున్నాడు ప్రకటన ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చంలో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి ఇదిగో యుగ యుగములు కాబట్టి క్రీస్తుని విశ్వాసం నుంచి నీవు శ్రమ మృతికి అప్పగించబడిన నశించిపోవు నశించిపోవు ప్రభు ఏక్క ఆ రక్తము నీలో ప్రవహించుతూ కృష్ణ ప్రభుని మృతుల నుంచి లేపిన ఆత్మ నీలో ప్రవేశించి మృతులోంచి లేపబడిన ఆయన లేపబడినట్టు నీవు కూడా ఒక అద్భుతమైన శక్తిని నీ లోపల తప్పించేశాడు జీవం ఒక విశేషమైన సమాచారం దొరుకుతుంది అందువలన ఏం జరిగిందంటే మృతుల పునర్ధానం తర్వాత ప్రభాని యేసు ఊహించని రూపంలో ఎవరికందని అంతస్తురో ఏ సాధన ఏ బాధ ఏ కష్టము ఏ ఇబ్బంది అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రభాని యేసుని హెచ్చించబడి వెళ్ళబడిన వాడై దేవుని కూడిపార్చున్నా కూర్చున్నాడు విశ్వసించిన నీకు ఆ స్థితిని అనుగ్రహించడానికి ఉద్దేశించిన వాడయన్నాడు విశ్వసించిన కార్యతిని అనుగ్రహించడానికి ఉద్దేశించిన వాడేసి రెండో అధ్యాయంలో గంధం ఎలా నంది రెండో అధ్యాయం మద్దతుండి మీరు మీ అపరాధముల చేతులు పాపముల చేతులు చచ్చిన వారు అయ్యండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినది సమాచారం క్రీస్తుతో కూడా బ్రతికించాడు క్రీస్తునంత విశ్వాసులైన వారు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన మీరు ఒకవేళ మీరు నిజంగా క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన వారైతే ఆయన చేత ఆయన లేపబడ్డ వారైతే మీకు ముందుగానే తెలియజేశా పాప విషయంలో చనిపోయి ప్రార్చన పురుషుని సిలివేసి స్వభావాన్ని చంపివేసిన తర్వాత క్రీష్ ప్రభుత్వ పాటు బాప్తిస్ట్ మా మందు పాతి పెట్టమన్నట్టయితే అది వాస్తవమైతే అపరాధం చేత పాపం చచ్చ నిన్ను ఆయన ఏం చేశాడు బ్రతికించాడు బ్రతికిచ్చాడు ఏ జీవము క్రీస్తులందు ఉందో ఆ జీవము నేను ప్రవేశించి కార్యక శుద్ధి కలుగు చేయడానికి దేవుడు వాశ్చర్యమైన నాకు చావు నాకు చావు అంటే దేహంలో నేను నా దేహం రాలిపోదు అని చెప్పటం లేదు దేహం రాలిపోదు అని నా అంటున్నా అబద్ధం ఆడటం లేదు దేహం రాలిపోయినా నాకు చావు లేదు అంటున్నా రమణేసి దేహం రాలిపోయింది చావు లేనివాడు అలాగునా క్రీస్తు దేవుడు ఏం చేశాడు అంటే దేహం రాలిపోయినా చావు లేని వాడినిగా కార్యక్రమం క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చినవారు కృష్ణ యొక్క దేహం రాలిపోయింది అందుకని చెప్పాడు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతేని శరీరం రాలిపోయింది అయినా యుగయుగు సజీవులయ్యున్నా అందువల్ల నేనేం చేశాడంటే అపరాధం చేత పాపం చేత చచ్చిన నిన్ను ఆయన జీవం నీలో ప్రవేశించినప్పుడేం జరుగుతుందంటే బ్రతికించబడతాం బ్రతికించబడ్డ నీవు చావవు చావకుండా బ్రతికించే విశేషమైన కార్యక్రమం ఒక వరుష వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో మనం పునర్ధానములు జీవములు అని బ్రహ్మాష్ మాట్లాడాడు పునర్ధానము నేనే జీవము నేనే బ్రతికించేది నేనే బ్రతి సత్యనాన్ని బ్రతికింపు చేసేది నేనే పునర్ధానం పునర్ బ్రతికిన తర్వాత జీంపు చేసేది నేనే నా జీవాన్ని నేనే మన పునర్ధానము జీవము నేనే నా ఎందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయిన మన బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం వచ్చినవాడు అన్నింటికి చనిపోడు కాబట్టి క్రీస్తులో ఉండే జీవము నీలో ప్రవేశించితే చావుకు భయపడాల్సిన అవసరం లేదు చావుకు భయపడాల్సిన అవసరం లేదు మొదటి శతాబ్దంలో దేవుని పరిశుద్ధులైన వారు చావుకు భయపడలా శోధనకు శ్రమకు భయపడలా దాగల దాగలా పారిపోలా శ్రమలో నుంచి పారిపోలా అందువల్ల క్రీస్ దేవస్లందరూ సద్భక్త మృతకు వారందరూ హింస పొందితే నష్టం కాదు లాభం లాభం లాభం కొరకు హింస పొందుతారు నష్టపోవటానికి హింస పొందరు అది లాభం అయ్యుంటుంది మొట్టమొదటి ఫిలిపీలకు రాసిన పెద్ద ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చంలో ఫిలిప్ప అధ్యాయం ఇరవై ఒకటో ట్టుకైతే బ్రతుకుకుట క్రీస్తే సావైతే లాభం ఏమి లాభం లాభం సావైతే లాభమా అవును లాభం కారణం ఏమంటే నేను దేహం రాలిపోతే నేను ఎన్నడూ చనిపోకుండా శాశ్వతం కదా క్రీష్ బాబులాగా యుగా యుగాలు జీవించే ఒక దది కర్మ స్థితిని కనుగించబడుతుంటది క్రైష్టవ జీవితము నీతి జీవితము ఓడిపోయే జీవితం కాదు శ్రమ అనుభవించిన హేబేలు ఓడిపోలా లైం కాల బలిటీ కింద ఉన్న ఆత్మలు కక కకేస్తుడైనాథా సత్యస్వరూపి మా రక్తం నిమిత్తం రక్తం కట్ చేసే భూమి మీద శ్రమ పెట్టబడి రక్తం కట్ మా రక్తం నిమిత్తం మాట్లాడుతున్న రక్తం మాట్లాడుతున్న విశేషమైన సమాచారం నష్టపోయేదేమీ ప్రభానేషు నందు అందుకని ఏం చెప్పాడంటే పిరికోడు పనికి రడు అన్నాడు పిరిగితను నరకానికి వెళ్ళే మందు బ్యాచ్లో మొట్టమొదటి ఫస్ట్ ఎవరిదంటే పిరికోవాలి పెరిగి వాళ్ళ నీకు పెరిగి గుండి కలిగిన వాడు అయితే జీవించి సద్భక్తితో బ్రతకటాన్ని ఉద్దేశించితే శ్రమ కలిగితే పిరికితను ఉంటే ఓడిపోతాం దేవుడు సంకూర్చి దూరం తొలగి తొలగించి పడుతుంటాం చెప్పేసి ప్రత్యేకించి నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నాకు ఏమో లాభం చావైతే ఎందుకు లాభం అంటే నాకు సాధన ఉండదు నాకు ప్రయాసం ఉండదు పోరాటం పడిపోతా అనేది చింత ఉండదు నిత్యత్వం గ్యారంటీ గ్యారంటీ చావైతే లాభం అందువల్ల విశేషమనిషన్ మాట్లాడి కాబట్టి క్రీస్ చేసినందు సద్భుత వృత్తికి హింస తప్పదు తప్పదు హింస సంతోషంగా అంగీకరించే ఒక మనస్ పరిస్థితి నీకు కావలసిన అవసరం ఉంది ఏమో ఏమైపోతుందో ఏం ఎలా ఉంటుందో నీ దేహ సంబంధమైతే శరీర సంబంధమైతే ప్రకృతి సంబంధమైతే దేహాన్ని గురించి ఆలోచన దేహాన్ని గురించి ఆలోచన నువ్వు ఆత్మ సంబంధమైతే నీ దేహానికి వాగ్దానం చేసిన పోషకుడు నీ తండ్రి నీ తండ్రి పోషకుడు ప్రభునేష్ చెప్పేశాడు నీకు తండ్రి పోషకుడు నీ పోరుషణ చూచేది తండ్రి ఆకాశ పక్షులను పోషించేవాడు అడవి బోర్లను సుందరంగా అలంకరించేవాడు ఏ తండ్రి ఆ తండ్రి నీకు పోషకుడు అని అవసరం కార్యక్రమం ఆయనకు సంబంధించింది దేవుని రాజ్యుల నచ్చిన కదా ఎవడు ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు నీ అత్తల గురించి ఆలోచించాయి అందువల్ల వాస్తవంగా ఏం జరిగిందంటే మొదటి శతాబ్దంలో ప్రభ నేష్ యొక్క శిలో మరణము సమాధి పునర్ధానము దాంట్లో ఉండే శక్తి ప్రచురించబడుతుంది సువార్తగా ప్రకటించబడుతుంది అప్పవాది తన ఏజెంట్లను నీట్గా ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు ప్రభేషు లేపబడ్డాడు దానికి అపోరుస్తులను సాక్షులుగా పెట్టేసి అపోస్తులు కృష్ణ బెక్క పునర్ధానాన్ని గురించి సాక్షిమీయడం ప్రారంభించారు ఈ అపోస్తులు ఆయన పునర్ధానాన్ని సాక్షులుగా ప్రకటించడానికి అపోస్తులు ఎప్పుడైతే పూనుకున్నారో అపోవాది తన ఏజెంట్లు ఏర్పాటు చేసి సర్దుకైలనే తగని అధికారులుగా చేశాడు సర్దుకైల సద్దుకాయల విశ్వాసం ఏమంటే రెండు వందల సంవత్సరాలుగా వారి విశ్వాసం ఏమంటే పునర్ధనం లేదు అంటాడు అపోషణ కార్యక్రమం ఇరవై మూడో అధ్యాయం ఆరో వక్షణం అపోషణ కార్యక్రంథం ఇరవై మూడో అధ్యాయం ఆరో వక్షణంలో పునర్ధనం లేదని చెప్పే మనుషులు వాళ్ళు వైరాధిపతులు వారిలో ఒక భాగము సద్దుకాయలను మరి ఒక భాగము పరిశీలన ఉన్నారు కనుక సహోదరులారా నేను పరిశేయుడను పరిశైల సంతతి వాడను మనకున్న నిరీక్షణను గుర్చి మృతుల పునరుద్ధానం కూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను అతడు అలాగూ చెప్పినప్పుడు పరిశైలను సర్దుకాయలను కలవద పరిశైలు పునరుద్ధానం ఉందంటారు దేవదూతులు అంటారు సద్దుకాయలు ఆపోజింట్ పునర్ధానం లేదు దేవదూతలు లేరు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కాబట్టి సర్దుకాయలు అధికార పేటలో ఉన్నారు యోధా మత అధికారులు ఈ సద్దుకాయలు మతం తాళ చేతులు తమ చేతులు ఉన్నాయి కాబట్టి పునర్ధానాన్ని అంచివేయటానికి ప్రయత్నం చేస్తున్నవారు సర్దుకాయలు పునర్ధారణ వలన పునర్ధార లంబిన వారి వల్ల సూచిక జరుగుతున్నాయి మనందరికీ తెలిసినట్టు ఒక నలభై ఏళ్ళ కుర్రాడు గర్భం నుంచి బయటికి కుంటివాడికి వచ్చాడు పుట్టినతో కూడా కుంటివాడు పుట్టుకతో కుంటివాడైన వాడు నలభై సంవత్సరాల వయసు ఈ నలభై సంవత్సరాల వయసు వచ్చేవాడిని దేవాలయ గగ్గేట్ దగ్గర కూర్చొని పెడుతుంటారు వచ్చేవాడిని భిక్ష అడుక్కుంటుంటాడు మనుషులందరూ దేవాలయానికి వచ్చిన ప్రతివాడిని చూసి గుర్తు పెట్టే మనిషి పేతురు వ్యవహంలో లోన్కి వెళ్తున్నారు పేతురు వ్యవహంలో దేవాలయానికి వెళ్ళేటప్పుడు అడుక్కున్నాడు నువ్వు నువ్వు ఎదురు చేత మా దగ్గర లేవు మా దగ్గర ఒకటి ఉంది మొన్నదని ఇస్తున్నాం మీ దగ్గర ఏముంది ఏసుక్రీస్తు నామముంది ఇస్తున్నాం అని చెప్పని అతను చేయబట్టుకుని లేవనెత్తితే శీలం అంటుల్లి నిలబడి నిలబడి మాట ప్రారంభించాడు ఇంతమంది కుంటివాడిని కూర్చొని నేను నిన్ను నడుస్తున్నాడు ఇప్పుడు చిన్నవాడు ఇప్పుడు అని ఆలోచన చేసిన మనిషికి చెప్పాడు నేను కుంటివాడే మాట వాస్తవం ఇదిగో వీళ్ళు నాకు కాళ్ళు ఇచ్చారని చెప్పాను అపరుషుల వైపు చూస్తున్నప్పుడు ఇది అల్లరు జరిగేటట్టుంది పునర్ధానానికి రుజువులుగా ప్రభాన్ ఏసేసినా చేస్తున్న కార్యక్రమాలు ఇవి పునర్ధానం రుజువులుగా ప్రభాన్ ఏసూ చేస్తుంటే లేదని చెప్పే సద్దుకైతేగా అవమానపరచబడింది ఓటు పట్టుబడి అందువల్ల వాళ్ళ అవమానం తట్టుకోవడానికి ఏం చేశారంటే అపోస్తులను హింస పెట్టడం ప్రారంభించారు హింస ప్రారంభమైంది సత్యం చెప్పితే నీతిని ప్రకటించితే వాస్తవాలని వాస్తవాలుగా ప్రదర్శించితే హింస చెడ్డ చేస్తే కాదు హింస మేలు చేస్తే హింస ప్రారంభమైంది ప్రారంభమండి సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వాళ్ళందరూ హింస పొందుతున్న విశేషమైన సమాచారం తేటక బయలుపరచబడింది వారిని కొట్టె పిలిచారు ఎన్ని తీసుకొచ్చి తీసుకొచ్చారు నాలుగో అధ్యాయంలో సమాచారం రాబడింది అపోర్షుల కార్యక్రంథం నాలుగో అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం చదువుతాం మొదటి నాలుగుండి అపోరుషుల కార్యక్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చినట్టు ఇలా రాబడింది వారు ప్రజలతో మాట్లాడుతూ యాజకులను దేవాలయలను వారి ప్రజలకు బోధించడయో కేసును బట్టి మృతుల్లోని పునరుద్ధానం కలుగునని ప్రకటించడయో చూచి కలవరపడి పడి వారి మీదకు వచ్చి వారి బలత్కారంగా పట్టుకుని సాయంకాలం వరకు వారిని కావల్లో ఉంచిరి ఈ దుర్బల గురించి చేసిన సంగతి ఏదో ఆశ్చర్యం అనక్కర్లేదు నజ్జనుడుగు పునర్ధనుడు అయ్యాడు పునర్ధానానికి రుజువుగా ఈ కార్యక్రమం జరుగుతోంది అని చూపి చేసి ప్రత్యేకించి ఈ పునర్ధానం గురించి మనుషులు అందరికీ తెలియకూడదు కొట్టండి జైల్లో వేయండి అనేసారు కొట్టి జైల్లో వేసిన తర్వాత చరసాల తలు బిగించేసి ఉంటే తెల్లర బయటికి తీసుకురామంటే చరసాల తలు ఏ బూసే ఉన్నాయి మనుషులు బయట వచ్చేస్తున్నారు పునర్ధాన మృజ్యువులు జరుగుతున్నాయి అప్పవాది ఓడింపబడుతున్నాడు ఓడింపబడిన అపవాది మనుషులు భయపెట్టి లోబరుచుకోవాలని ఆలోచన చేస్తే మేము భయపడి లోబడే పరిస్థితి కాదు ఇది అందువల్ల సంఘాన్ని హింస వచ్చిన మేల యొక్క సంఘాన్ని హెంత ఎంత హింస అంత విస్తరించుతా ఉంది అపవాది సంఘాన్ని హింసించి దాన్ని లోపరుచుకోవటానికి కుదరక యుద్ధం ప్రారంభమైన సంగతి ముందుగా తెలియజేశాను అక్కడి నుంచి చదువుతాం ఇప్పుడు ప్రత్యేకించి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం యుద్ధం ప్రారంభమైన కాటి నుండి జరుగుతున్న పర్యవేక్షణలు దీంట్లో రాబడున్నాయి పన్నెండో అధ్యాయం అందుటం చదువుతాం అప్పుడు పరలోకమందు పర్లోకమందు ఒక గొప్ప సూచన కనబడి ఒక గొప్ప సూచన కనబడను అదేదనగా ఏదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఎవరే సూర్యుని ధరించుకున్న స్త్రీయా పొట్టి వస్త్రాలు ధరించుకున్న స్త్రీ అంటే నమ్ముకోవచ్చు వెలగల వస్త్రాలు ధరించుకున్న స్త్రీ అంటే నమ్మొచ్చు సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే నాకు అర్థం కాలేదు సూర్యుని ధరించుకుంటే మాడిపోలేదా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ చంద్రుణ్ణి కాళ్ళ కింద పెట్టుకుందంట పన్నెండు నక్షత్రముల కిరీటము ధరించుకుంది నేను నిలబడిన కావుడ విచిత్రమైన కార్యక్రమం వాస్తవానికి ఇది సింబాలిక్ లాంగ్వేజ్ కాబట్టి సింబాలిక్ లాంగ్వేజ్ గురించి మీరేమో ఆందోళన పడక్కర్లేదు దీన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇస్రాయలు జనాంగం ఇస్రాయల్ జనాంగం ఇస్రాయల్ కుటుంబికులు కుటుంబికులు ఆది అధ్యాయం తొమ్మిదవ వచ్చుండి ఇలా రాబడుంది ఆది కాండము అధ్యాయము తొమ్మిదో వచ్చు నుండి గ్రంథం తెలియజేసే విశేష అతడు ఇంకొక కలగని అతడు మరొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇది సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి కలగంటిని నేను మరొక కలగంటిని అందులో సూర్యచంద్రుడు పదకొండు నక్షత్రం సూర్య చంద్రుడు నుంచి నక్షత్రములు పన్నెండో నక్షత్రం ఏది నేను పన్నెండో నక్షత్రం యోషపు పన్నెండో నక్షత్రం వాళ్ళ అన్నదమ్ములు పదకొండు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు తండ్రి తల్లి తల్లి కాబట్టి యాకోము కుటుంబికము కుటుంబికులు అని చెప్పాడు కాబట్టి యాకోము కుటుంబికుల్లో నుండి ఒక స్త్రీ యాకోబ కుటుంబికులో నుంచి మెస్యాను తీసుకురావడానికి గర్భ అని చెప్పేశాడు కాబట్టి యాకోము కుటుంబికుల్లో నుండి మెస్యాను కనే ఒక స్త్రీ ఆయమ్మ సూర్యుని ధరించుకుందంట చంద్రుని పాదాల కింద పెట్టుకుందంట పదకొండు నక్షత్రాలు పన్నెండు నక్షత్ర నక్షత్రాలు కేరీటం అనంట ఈ పన్నెండు నక్షత్రాల్లో ఒక నక్షత్రం లేచింది ఈ పదకొండు నక్షత్రాలు యాక్వం యొక్క పదకొండు పదకొండు మంది కుమారులు పన్నెండవవాడు యోసేపు పన్నెండవవాడు ఆ యోసేపు వచ్చిన కళ ఏది ఆ కళలో చెప్పేది యాకోబు కుటుంబీకుల్లో నుండి మెస్య వస్తాడు అనేది సమాచారం అది స్త్రీని స్త్రీని ధరించుకున్న స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ యొక్క గాథ మెస్సియాకోబు కుటుంబకుల్లో నుంచి వచ్చేస్తాడు మెస్సియా వస్తే మహాఘట సర్పం రెండవ స్త్రీలు కనబడుతుంది ప్రత్యేకించి చదువుతాం ఆమె గర్భిణి అయి ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ప్రసేదన పడుతూ ఆ నొక్కులకు కేకలు వేయిచుండేను వేయిండెను అంతటా పరలోక మంది ఇంకొక సూచన కనబడిను పరలోక ఇంకొక సూచన కనబడింది ఇదిగో ఎర్రని మహాఘట సర్పము ఎవరు అంటే మహాఘఠ సర్పము దానికి ఏడు తలలను ఏడు తలలను పది కొమ్ములను ఉండేను పది కొమ్ములుండే దాని తలల మీద ఏడు అధికారం ఉంది పరిపూర్ణమైన పూర్ణమైన బలం ఉంది పూర్ణమైన బలము పరిపూర్ణమైన అధికారం కలిగిన వాడు అపవాది మహాగర్ సర్పం ఏదైనా తోటలో జరిగిన కార్యక్రమం ఇది స్త్రీకిని నీ సంతాన హామీ సంతానం దాని రూపాన్ని ప్రకటన గ్రంథం ప్రజలను ప్రదర్శించేశాడు సమాచారం మరి నీకులు స్త్రీకిని నీ సంతాన హామి సంతానం ఈ స్త్రీ ఎవరు ఇష్ట్రాలు కుటుంబిక కుటుంబంలో నుంచి వచ్చిన మెస్సియా గర్భం నుంచి క్రమే వచ్చాడు మెస్సియాటి నుంచి వస్తే మహాగఢ సత్వము పూర్వ బలము అధికారం కలిగిండే వచ్చేసిన సమాచారం యుద్ధం జరిగింది భూమి మీద ఏడవచ్చింది చదువుతాం అంతట పర్లోకముందు యుద్ధం జరిగింది అంతట పర్లోకముందు యుద్ధం జరిగింది గుర్తుపెట్టుకోండి పర్లోకముందు ఏ యుద్ధం జరగవు పర్లోక సంబంధ యుద్ధాలు భూమి మీద జరుగుతాయి భూమి మీద జరిగే యుద్ధాన్ని పర్లోక సంబంధమైంది అని చెప్పడానికి పరలోకమంది యుద్ధం జరిగిందని చెప్పాడు అంతే పరలోకంలో ఏ యుద్ధం జరగావు ఆ యుద్ధాలు భూమి మీద జరుగుతాయి భూమి మీద జరిగే యుద్ధాలు ఏముంటాయంటే నీవు నీతితో నీతి కడిగి దుర్నీతితో పోరాడుతుంటే పరలోకమంది యుద్ధం అది భూ సంబంధం యుద్ధం కాదు నువ్వు పోరాడేది శరీరంతో ఆత్మసమాధానం నీ చేసిన ఏ యుద్దమైనా పర్లోక సంబంధం పర్లోక సమానం యుద్ధం అన్నమాట కాబట్టి పర్లోకమంది యుద్ధం జరిగేదంటే ఇప్పుడు జరిగింది ఎవరెవరికి ఈ మహాగఢ సర్ప స్త్రీ బిడ్డ మెస్యా మహాగఢ సర్పం అప్ప అది నీ నీ సంతానం కామి వైరం కలుగు ఒక విశేష మనిషి మాట్లాడారం ప్రకటన క్రింద పన్నెండు బిడ్డలు కన్న తర్వాత అప్పవాది బిడ్డను చంపేయడానికి ఏం చేయడానికి కూడా పోయింది కాబట్టి పర్లోకాన్ని కొనిపోపబడ్డరు ఆయన పర్లోకానికి కొనిపోబడిన తర్వాత ఆయన అందరి విశ్వాసం లోకంలో ప్రకటించబడుతుంది స్త్రీ అయినా సంఘమైన స్త్రీ స్త్రీతో అప్పవాది యుద్ధం ప్రారంభించాడు సంఘంతో యుద్ధం ప్రారంభించినా సంఘాన్ని ఏం చేయలేడు అప్పవాది కారణం ఏమంటే ఇది శాశ్వతమైన దేవుని రాజ్యం దీనికి అంతు లేదు అంత ఉండదు ధాన్యల గ్రంథము ఏడో అధ్యాయంలో శాశ్వతమైన దేవుని రాజ్యం ఇది చదువుతాం ధాన్యల గ్రంథం ఏడో అధ్యాయంలో పద్నాలుగు పన్నెండో వచ్చిండండి చదువుతాం చదివేసి ఒకసారి పదమూడో వచ్చిన రాత్రి కలిగిన దర్శనం దాన్ని ఇంకొంచండి పదమూడవ వచ్చిండండి మనిషికు మరి ఒకటి వచ్చి ఆ మహావృద్ధి రఘవాన్ సన్నిధిని ప్రవేశించను ఆయన సమ్ముఖమునకు తేపాడిను సకల జను సకల జను ఆయా భాష మాట్లాడేవారు సేవించినట్లు ప్రభుత్వమును మరము ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది ఆయన రాజ్యము శాశ్వతమైనది అది అన్నటికీ లయం ఎన్నటికీ లయం కాబట్టి దేవుని శాశ్వతమైన రాజ్యం కృష్ణోపు సంఘం లయం కాదు లయం కాదు నువ్వేం చేసినా విస్తరించింది కానీ ఆరిపోదు ఆరిపోదు దీపం ఆరిపోయే కార్యక్రమం కాబట్టి అప్పవాది తన కత్తి తీసి చెలుగుతూ ఉంటే సంఘం విస్తరించిందే కానీ ఆరిపోలా అప్పవాది సంఘాన్ని హింసించుకుంటున్నా కూడా విజయం సాధించలేకపోయాడు అరే వరే వారే సంఘాన్ని హింసించి కూడా లాభం లేదు ఎందుకంటే వాడు చచ్చేవాళ్ళు కాదు శాశ్వతమ జీవం కలిగిన వారు కృష్ణుని చంపేస్తే ఏం జరిగిందో సంఘంలో ఉన్నవాళ్ళు చంపితే అదే జరుగుతుంది ఇంకా జరిగేదే ఉండదు కానీ కృష్ణ యొక్క కలిగిన మనుషులు వీళ్ళు కాబట్టి లయం చేయలేని దేవుని రాజ్యం అపవాది గత్యం గ్రహించిన తర్వాత వ్యక్తిగత్వం గొప్ప కొన్ని కొట్టుకోవడానికి ఆలోచన చేస్తున్నాడట చదువుతాం ఈ సమాచారం ప్రకటన కదా పన్నెండో అధ్యాయంలో ఏం జరిగిందంటే నా గొడవ అర్థం అవుతుందా ఏమో అర్థం అవుతా లేదో నాకు హనుమానం వస్తుంది అధ్యాయం వీళ్ళకి రాబడి చదువుతాం ప్రకటన అర్థం పన్నెండో అధ్యాయంలో ఏం చేశాడు అంటే చివరి వచ్చనం చదువుతాం అప్పుడు మళ్ళీ చూడండి చూడా పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినం దయచేసి పదమూడవచ్చా పద్నాలుగు పద్నాలుగు వచ్చిండు కూడా చదివేసేయండి పద్నాలుగు వచ్చి పదమూడు పద్నాలుగు కావునా ఆ ఘట సర్పము తను భూమి మీద పడద్రోయబడిటో చూచి ఘట సర్పము తన భూమి మీద పడదో ఉండటం చూసి చూచి మగ శిశుని కన్నా స్త్రీని హింస పెట్టేసిండ ఆ మగ శిశువుని కన్నా శ్రీని సంఘాన్ని హింసించేసింది కాబట్టి పిక్చర్ మార్చేశాడు అన్నమాట ఇస్రాయేల్ జాతిలో నుండి జనంలో నుంచి మెస్యాన్ని తీసుకొచ్చిన ప్రజల్లో నుండి మెసియాను తమ సొంత విమోచిగా అంగీకరించిన జనానికి పిక్చర్ మార్చేసి చూపించేశాడు ఈ అమ్మ కృష్ణా ఘాన్ని హింస పెట్టడానికి ప్రయత్నం చేశాడప్పు అది అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన షోటికి ఎదుగున్నట్లు గొప్ప నీళ్లు పైగిరిపోయింది అక్కడ అత్తపమును చూడకుండా ఆమె ఒక కాలములు కాలము కాలములు కాలములు అర్ధకాలము పోషింపబడును కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ప్రవాహానికి కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుంచి అబద్దాలు కక్కేసాడన్న వన్ల కక్కేసాడు సంఘాన్ని అబద్దాలతో కొట్టేయటానికి ప్రయత్నం చేసి అబద్దాలు కక్కాడు కక్కాడు అబద్దాలు లోకంలాకర్షి భూమి ఆకర్షించింది స్త్రీకి ఏం జరగదా ఉంది వెళ్లి సురక్షితంగా దాచిపెట్టమైంది స్త్రీ దాచి సంఘం దాచిపెట్టబడింది ఇబ్బంది లేదు కాబట్టి సంఘాన్ని మొత్తంగా టోటల్ గా హింసించి లయపరచడానికి చేతగాని పరిస్థితుల్లో అపవాది తన తన పంధాన్ని మార్చుకున్నాడు మార్చుకుని ఏం చేశాడు చదువుతుంది ఇక్కడ వచ్చిన చదువుతాం తెచ్చుకుని తెచ్చుకుని దేవుని నేను కృష్ణ బాబు ఏం చేయలేకపోయాను కృష్ణబు సంఘాన్ని ఏం చేయలేకపోయాను టోటల్ గా ఏం చేయలేకపోయాను శాశ్వతమైన దేవుని రాజ్యం ఏం చేయడానికి పోతు కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే వ్యక్తులని ఒంటరి ఒంటరి ఒంటరి కట్టు చేసి వాడిని సంహరించేద్దాం అలం చదువుతాం పెద్దట అందుచేత గడ్ సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని దేవుని ఆజ్ఞలు గై కొంచు ఏదం చేయటాన్ని ప్రారంభించండి ప్రారంభించి యుద్ధం చేతికై బయలు పెడాలి మీరు జంత గుర్తు నేను సింబాలిక్ లాంగ్వేజ్ వివరిస్తున్నా మహాగఢ సర్పము సంఘాన్ని మొత్తానికి టోటల్గా నశింపు చేయడానికి కుదరక కుదరక చేతగాక దేవుడు సంఘానికి భద్రత అనుగ్రహిస్తాడు సంఘం నశ లోపం నుంచి నశించిపోదు నశించిపోదు ఎవడేం చేసినా నశించిపోదు అది శాశ్వతమైన దేవుని రాజ్యం అలాంటప్పుడు ఏం చేయబోతున్నాడంటే ఒక్కొక్కరిని వేరు వేరు చేసేసి సంహరించాలని ఉద్దేశం కలిగిన వాడై అప్ప అది ఆత్మ సంబంధమైన ఆత్మసంబంధి సంఘంలో ఉన్న మనుషులు దేహంలో బ్రతుకుతున్నవారు వాళ్ళని ఏం చేయడానికి వీలు లేకుండా నేరుగా సముద్రం దగ్గరికి వెళ్ళాడు అది బంగాళాఖాతం కాదు అదే సముద్రం అంతకంటే కాదు పసిఫిక్ మహాసముద్రం ఏది కాదు సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అంట సముద్రం దగ్గర కూర్చొని కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే యశ్వ గ్రంథం యాభై అధ్యాయంలో ఏ సముద్రం ఇది ఇరవై సమాచారం రాబడి ఉంది గ్రంథం యాభై అధ్యాయము ఇరవై వచ్చిన గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వాళ్ళు అది సంగతే భక్తిహీనుడు కదులుచున్న సముద్రం లాంటి వాళ్ళు అది నిమ్మలింపని ఆ భక్తీయుల దగ్గర పోయింది పోయాడు మహాఘర్షర్పం మహాఘర్షర్పం ఎవరు సాతాను ఆమెను సంఘాన్ని ఏం చేయటానికి కుదరక నశింప చేయటానికి అబద్ధాలు కక్కి ప్రవాహానికి పుట్టుకుపోయటానికి ప్రయత్నం చేస్తే భూమి భూమేమో నీడని నీడంత లాగేసింది ప్రవాహం సంఘం పుట్టుకనుకోవాలా దేవుని ఆశ్రయం పొందింది సంఘము దేవుని కాపుతారు భద్రతలో కొనసాగుతోంది దేవుని భద్రతలు సంఘం కొనసాగుతున్నప్పుడు చివరి ప్రయత్నంగా ఏం చేయబోతున్నాడంటే సంఘంలో ఉన్న వ్యక్తులను వేరు చేసి విడిచీసి విడదీసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నాశం చేయాలని ఉద్దేశించిన వాడై సముద్రం దగ్గరికి వెళ్ళి ఏ సముద్రం దగ్గర నిలబడ్డాడు అంటే భక్తిహీన్లనే సముద్రం దగ్గర నిలబడున్నాడు భక్తిహీనలనే సముద్రంలో నుంచి జంతువులు వస్తున్నాయి బయటికి దాని ఏళ్ళ ఏడో అధ్యాయంలో దాని ఏళ్ళు ఏడో అధ్యాయంలో సమాచారం రాబడి ఉంది చదువుతాం దాని ఏలు అధ్యాయం అదటి నుండి దాని ఏళ్ళు ఏడో అధ్యాయంలో సముద్రం జల సముద్రం జల సముద్రం జనం భక్తి సముద్రం లాగా ఉండే భక్తిహీ సముద్రంలో బబులన్ రాజా బయటికి చూస్తా బజాకు బెల్సెసర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియాలకు దర్శనములు కలిగాను దానియాలకు దర్శనములు కలిగాను అతడు పడక మీద పరిండుండి ఒక కళ కళ సంగతి సంక్షేమంగా వివరించి రాశాను లు వివరించి చెప్పినదేమనగా రాత్రి ఎందుకు దర్శనములు కలిగినప్పుడు రాత్రి ఎందుకు దర్శనం కలిగినప్పుడు చూసిండగా ఆకాశపు నల్లదిక్కల నుండి సముద్రం మీద గాలి విసు సముద్రం మీద గాలి విసురుతుంది భక్తిహీన్ల యొక్క జీవిత జలాల మీద గాలి విసు దేవుని ఖాడి కార్యక్రమం యాక్టివిటీ గాలి విసు అంటే దేవుని చర్య కొనసాగుతుంది భక్తి సముద్రం మీద దేవుని చర్యకు కొనసాగుతుంది అప్పుడు నాలుగు మిక్కిలి మృగములు సముద్రం నుంచి బయటకు వచ్చేస్తున్నాయి మహాసముద్రంలో నుండి పైకెక్కాను మహాసముద్రం నుంచి పైకి ఎక్కిన నాలుగు జంతువులు ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నములై ఉండేది భిన్నమైంది మొదటిది సింహమును సింహం గానీ దానికి పక్షిరాజు రెక్కరాజు వాళ్ళు నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి గనుకూర్ సామ్రాజ్యం బబులోని సామ్రాజ్యం భక్తహీల భక్తిహీల రాజ్యం నుంచి మనుషులు బబులోని సామ్రాజ్యం వచ్చింది తర్వాత మాదే పార్షిక రాజ్యం వచ్చింది రెండవదే గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది నాలుగవ జంతువు భూలో కొనుగోలు సముద్రం ఉంది సముద్రం నుంచి బయటకు వచ్చిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఆ నాలుగవ జంతువు బయటకు వస్తుంటే ఘోరమైన మహా ఘోరమైన భయంకరమ జంతు బయటకు ఈ మహాగఢ సర్ప వెళ్లి వాడికి షేకండ్ నా సింహాసనం నెకిస్తా నా అధికారం నెకిస్తా నా బలోనికిస్తా నా సింహాసనం అధికారం బలోనికిస్తా నాకు ఒక పని పెట్టాలి అన్నాడు ఏం పని చేయ ఏం చేయం పని చేయాలి చెప్పొచ్చు చెప్పన్నాడు నాకు శత్రు ఉంది నా శత్రుతో నేను ఎప్పుడు ఎదుర్కొన్నా నాకు ఓటమే జరుగుతుంది నేను అపజయమే జరుగుతోంది క్రీష్ను ఎదుర్కొన్నా ఓటమి జరిగింది ఆయన సంఘాన్ని ఎదుర్కొన్నా ఓటమి ఓడిపోయాను నాకు ఓటమే జరుగుతుంది కాబట్టి నాకు సహాయం చేయాలని అన్నాడు ఏం చేస్తామంటాం వ్యక్తులుగా చూసి సంఘున ఉన్న మనుషుని వేరు వేరు చేసి నరకాలా నరకాలామాయ అది నా ప్లాన్ ఈ రోజున నువ్వేమంటావు సరి పద అని చెప్పేసి నీ అపవాది యొక్క సింహాసనాన్ని అధికారాన్ని సింహాసనాన్ని ప్రభుత్వము మీద పరిస్థితి రోమ కార్యక్రమం కాబట్టి రోములో అపవాది సంఘంలో క్రీస్తు పోరాటం జరుగుతోంది రోములాపవాది సంఘంలో క్రీస్తు నువ్వు ఓడిపోవు నువ్వు ఓడిపోవు క్రిష్వులో ఆయన సంఘంలో నమ్మకంగా ఉంటే ఓడిపోవు గ్యారంటీ నువ్వు క్రిష్ సంఘంలో నుంచి దూరంగా తొలగిపోయి నీ వ్యక్తిగతంగా ఏదో నువ్వు అను నీ చేయడానికి ప్రయత్ని కోనుకుంటే నాశనం అయిపోతావు బతి బ్రతకావు బతకా నీకు వేరేం గత్య గత్యంతరం ఉండదు కృష్ణము శరీరమైన సంఘంలో భద్రత ఉంది కాపుదలుంది బలం ఉంది శక్తి ఉంది జీవముంది ఒంటిగా ఉండి నేను ఇండిపెండెంట్ అన్నామనుకుని ఇండిపెండెంట్ నాశనం అయిపోవటానికి ఇండిపెండెంట్గా నువ్వు దేనికి ఇండిపెండెంట్ కాదు రాష్ట్రాన్ని చెప్పా సేక సమాచారం ఈ మహాగఢ సర్పాన్ని గఢ సర్పము క్రోరముఖంతో జత జతూడి గొర్రెపిల్లు సైన్యం ఉంది ఆ గొర్రెపిల్లు జనాన్ని మనం నాశించేయాల వేరు వేరుగా పిల్లు లాగి కొట్టి చంపేద్దాం చంపేద్దాం నువ్వేమంటామంటే నీకు నీతి నీకు నీ సింహాసనం నీ అధికారం నీవు అన్నా బలం నాకు ఇచ్చిందరూ తనకి ఏంటి అది చేద్దాం పదాన్ని మళ్ళంటేశాడు ఇప్పుడు రెండు జాతకుడాయి ఒకటి మహా క్రూర మృగం మహాగఢ రెండవది క్రూర భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగం సంఘము ప్రజలు ఉండిపోయారు సంఘాన్ని టోటల్గానే నేను చేయలేను క్రీస్తులు చేసి ఎలాగో ఓటమి పాలయ్యానో ఆయన సంఘం మీద దాడి చేసినప్పుడు విస్తరించిందే కానీ తగ్గిపోలా తగ్గిపోయా నేను చేసిన పొరపాటు ఇది కాబట్టి సంఘాన్ని టోటల్గా మనం ఏం చేయలేం వ్యక్తులుగా చూద్దాం సంఘం తెలుసుకుందామని ఉద్దేశంతో వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసేటువంటి చదివా మనం ఆ మాటలో గుర్తుపెట్టుకోండి మరోసారి చదువుతాం పన్నెండో అధ్యాయంలో పదిహేడవ వచ్చిన సమాచారం రాబడింది అందుచేత ఆగ్రహపడి ఘట సర్పం అంటే ఎవరు అపో అది ఆగ్రహపడి దేవుని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు గై కొడుచు ఏసుని గురించి సాక్ష్యు దేవుని గురించి సాక్షించు ఉన్నవారైనా ఆమె సంతానంలో ఆ ఉండిన సంతానలో శేషించిన వారితో శేషించిన వారి దగ్గరికి వెళ్ళింది బయలు వెళ్లి సముద్ర జరిపం చేద్దామని చెప్పని కూనే కార్యక్రమాలు జరిగింది ఈ రోజున కాలుషి నాకు ఒక తోడు కావాలి నేను ఒంటరిగా పని అపో అది నేను ఒంటరిగా పని నాకు ఒక తోడు కావాలి అని తోడు కోరుకున్నాడు తోడు కోరుకుంటే భూలోకం నుంచి ఒక మృగం బయటకు వచ్చేసింది గ్రంథం పదమూడో అధ్యాయంలో భూలోకం నుంచి వచ్చిన క్రోమం ముగం ఒకటి మరియు పదికొమ్ములు సముద్రం నుంచి వచ్చిన మృగము మో ప్రభుత్వం భూములో నుంచి వచ్చిన ప్రభుత్వం మత ప్రభుత్వం చదువుతాం మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చి చూచింది సముద్రం నుంచి పైకి వచ్చింది సముద్రం నుంచి పైకి వచ్చేసింది మృగం దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండేను నేను చూసిన మృగము చిరుతులుని పోలిము చిరుతు పోలిండను దాని నోరు సింహసం సింహము లాంటిది దానికి ఆ ఘట సత్వము తన బలమును సింహాసనమును గొప్ప అధికారము చేశాడు అప్పు అది నా అధికారం ఇదే నా సింహాసనం ఇదే నా బలం అనేదే చేశాడు అవి స్వీకరించి అప్పుడు సీట్లో కూర్చున్నవాడు రమ ప్రభుత్వం కూర్చుండి కూర్చుండి కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే పదమూడవ అధ్యాయంలో మరొక జంతువు లోపు భూమిలో నుంచి బయటకు వస్తామని చూస్తాం చదువు చదువుతాం అన్నాను పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చి తెలిసిందే ఎవడైనా చెవగలవాడైతే వినవని వేను గాక ఎవడైనా చరబట్టబడిన వాడు చరవని పోవను కాని చూడను మరియు భూమిలో నుండి పదకొండవ వచ్చిండండి మరియు భూమి నుండి భూమిలో నుండి మృగం పైకి వచ్చిన సూచ్యతని అది అది సముద్రం నుంచి వచ్చిన మృగం రామ ప్రభుత్వం భూమిలో నుంచి వచ్చిన మరొక మృగం ఉంది మతం మతం రామ మతను రామ ప్రభుత్వము ఎక్కి భివించి పాలసీ తయారు చేసేసింది పాలసీ తయారు చేసింది ఈ పాలసీ వలన ఏం జరిగిందంటే పదమూడవ అధ్యాయంలో పదిహేనవ వచ్చిండి రమండి చదువుతాం పదమూడవ అధ్యాయం పదిహేనవ వచ్చి నుండి మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగం యొక్క ప్రతిమ వారిని ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చినకై దానికి అధికారం ఇవ్వబడి మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయకపోతే విగ్రహారథం చేయకపోతే హతం చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమ అధికారం ఇవ్వబడిను కొద్దివారు గాని కాగా కొద్దివారు గాని గొప్పవారి గాని ధనికులు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని స్వతంత్రులు గాని దోషులు గాని అందరు అందరు తమ నశుడి అంద్ర ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర ముద్ర అనగా అనగా ఆ మృగమిక పేరైనను ఆ పేరిట సంఖ్య అయిన తప్ప క్రయ విక్రమ ఎవరికైనా ఏ అధికారం పాలసీ డిక్లెర్ పాలసీ ఏంటంటే ప్రతివాడు ప్రూరమృకానికి నమస్కారం చేయాలి క్రూర్మృగం యొక్క ప్రతిమలు ఆయా స్థలాల్లో రాజ్యమంతట వ్యాపింపజేసి ఏ స్థలంలో ఉన్నవాడు ఆ స్థలంలో ఆ క్రూరముఖం యొక్క ప్రతిమకు నమస్కారం చేసి దాని ఎదుట కర్పూరం వెలిగించి కైసురు ప్రభువు అని ఒప్పుకొని చీటి తెచ్చుకుంటే ఆ ముద్ర వేయించుకుంటే క్రయం చేయొచ్చు విక్రయం చేయొచ్చు అమ్మొచ్చు కొనవచ్చు నీకు పది ఫుట్లు ధాన్యం పండిందే అనుకో పండిన ధాన్యం వల్ల నువ్వేం చేసుకోలేవు అమ్ముకోలేవు పనిలేవు అమ్ముకోటానికి నీకేం కావాలి ముద్ర కావాలి ముద్ర లేదనుకో అమ్మటానికి మార్కెట్లో చెల్లుబట్టుక నీకు ఉన్న దాని ఉండం ఉండొచ్చు ముద్ర వేయించుకో ముద్ర వేయించుకో ముద్ర వేయించుకోవటానికి నమస్కారం చేయి నమస్కరించాయి నువ్వు ముద్ర వేయించుకుని నమస్కారం చేస్తేనే నీ క్రయము విక్రయం చేసే దానికి అవకాశం నేను వెళ్ళాను ఉదాహరణకి నాకున్న డబ్బులతో ఏదో వస్తువు కొనాలని అడిగాను ఏ ముద్దెట్టు అన్నాడు లేదండి అన్నా నీ సరిగి తీసుకొని పోను పో అని ఇంటికి వచ్చాను వారే బిడ్డలు ఇంటికాడున్నారు ఏదన్నా తీసుకొస్తే తినాలని అనిపించాలని ఉద్దేశించితే నేను చేతులు ఊపుకుంటుకొచ్చేశాను ఏమైందంటే నేను ముద్ర ఎంచుకుంటేనే కాపా నేను అమ్మరంట కొంటరంట ఏం చేయాలో తెలియలేదు అన్నాడు ఈ పరిస్థితుల్లో క్రీస్తుయస్సులందరూ సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు వాస్తవానికి ఏం చేశాడు అంటే కృష్ణప్రభును ఏమి చేయలేని అభాగ్యుడు దౌర్భాగ్యుడు అపవాది స్త్రీ సంతానాన్ని ఏం చేయలేకపోయాడు కృష్ణప్రభు సంఘాన్ని ఏమి చేయలేకపోయాడు వ్యక్తుల మీద గురి పెట్టారున్నాడు ఒక్కొక్కరిని పెట్టి వాడిని విడదీల్సి సంహారం చేయడానికి ఆలోచన చేసి పాలసీల రూపొందించిన తర్వాత జరిగే కార్యక్రమం ఏమిటి మీరేం చేస్తారు నాకు నిజంగా తెలియ క్రీస్ చేస్తున్నది సద్భక్త బ్రతుకుని ఉద్దేశించి వారందరూ హింస పొందుతురని వాస్తవానికి సమాచారం టైప్ చేసేసాడు ఎక్కడెక్కడ మూసేశాడు ద్వారాలు మూసేశాడు ఒకే ద్వారం పెట్టాడు ఆ ద్వారం తెరిచిన ద్వారం ఏమంటే చెప్పేసి ప్రత్యేకించి ఏమన్నాడు అంటే మరియు మాట్లాడినట్టు మాట్లాడునట్టును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయబోతే హతం చేసేస్తారు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం కాగా కాగా కొద్దివారు కాని గొప్పవారి కాని ధనికులు గాని దరిద్రులు గాని ఎవరైనా సరే కొద్దివారు కాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని తమ కుడి చేతి మీద తమ నసటి ఎంత ముద్ర వేయించుకున్నట్లు నసటి ఎందు చేతి ఎందు వేయించుకున్నట్టు అయితే ఆ ముద్ర ఆ ముద్ర ఆ మృగమే పేరైన మాత్రమే తప్ప క్రయ విక్రయం చేయడానికి వ్యక్తిగతంగా సి పరిష్ పరిశీలబడి చేస్తే సద్భక్త సద్భక్త బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుతారు అందువల్ల వాస్తవంగా ఏం జరిగిందంటే తిరిగి ఓడిపోయాడు ఓడిపోయాడు ఈ పాలసీలో కూడా అది ఓడిపోవటం అనేది దౌర్భాగ్య స్థితి ఇరవై అధ్యాయం ప్రకటిన ఇరవై అధ్యాయంలో ఇరవై అధ్యాయం పోకముందు నేను మనం అనుకో సంగం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ ఈ మతం వల్ల కూడా ఎదురు రిజల్ట్ రాలా రాలా క్రైస్తవులు ఇంకా నమ్మకంగానే జీవితం కొనసాగిస్తున్నారు కొనసాగిస్తుంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా ముందు అప్పు అది క్రూరమృగాన్ని తర్వాత భూమృగాన్ని మూడవ దాన్ని వేషను దింపాడు రంగంలో దించేశాడు వేషకు దింపేశాడు వేషను దింపేసి మనుషులను వేష ద్వారా లౌకికం ద్వారా లోక సమాధాన జీవితం ద్వారా మనుషులను ఆకర్షించడానికి ఉద్దేశించిన వాడై ఆత్మ సమాధాన మనుషులను శరీర సంబంధ మనుషులుగా ఆకర్షించడానికి ఉద్దేశించిన కూడా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాడు పదిహేడో అధ్యాయం ప్రకటన కర్థం పదిహేడో అధ్యాయం సమాచారం ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఏడు మంత్ర మీద పెట్టుకొని ఉన్న ఏడు వచ్చి నాతో ఇట్లమ్మా నీవి ఇక్కడికి రమ్ము రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య భూరాజులు దాంతో హిచరించారు మీరు జాగ్రత్త పెట్టుకోండి భూనివాసులు భూనివాసులు కానివారు రెండు వేరు పేరు తెగను భూనివాసులు అంటే సంబంధులు భూనివాసులు కానివారంటే ఈ లోక సంబంధులు కానివారు కానివారు భూనివాసులు నీవు భూనివాసువా నువ్వు భూనివాశ్యం అయితే మాత్రం వేష వలనలో పడిపోతావు వేష్యవలలో పడిపోతావు ఈ వేష్య లౌకికం లోక సంబంధమైన భోగాలు లోక సంబంధమైన కోరికలు ఆంఛలు వాంచలు వాంచలో పడిపోతావు వయసులో పడిపోతావు కాబట్టి చిత్రహింసకు లోబడకపోతే క్రూరత్వానికి లోబడ లోబడిపోతే భోగాలకైనా పడిపోతావు కదా కాబట్టి భోగాలకైనా పడిపోవటానికి వేషము రంగం దేశాడు అపోయి భోగాన్ని భోగం చేత మనుషులు ఆకర్షించబడతారు అల్పకాలంలో పాప భోగం కొంతమంది ఉంటారు కానీ లోక భోగముల్లో పడి వేషక వల్లో పడిపోయిన మనుషుల గురించి గంధరాలు రావడం చదువుతాం పదిహేడో అధ్యాయంలో నీవిక్కడికి రమ్ము విస్తారమైన జల మీద కూర్చున్న వేసను వేషను వేష వేషకు చేయ తీర్పుని కనపరచదును భూరాజులు ఆమెతో వ్యభిచరించభిచార మధ్యంలో మొత్తులయ్యి భూనివాసులు మొత్తులయ్యారు భూనివాసులు కానివారెవరు పదమూడో అధ్యాయము భూనివాసులు కానివారెవరు గ్రంథం ఇలాగంట దాని మీద వచ్చినాం భూనివాసులందరూ భూనివాసులందరూ అనగా అనగా జగ జగదుపతి మొదలుకొని గొర్రె జీవగ్రాంతం ఎవరు పేరు రాయబడలేదో వాళ్ళు భూనివాసులు అంటే అని మాట్లాడు గొర్రె పేరు రాయబడిన వారిని తాకల పరిస్థితి భూనివాసులందరూ అనగా జగతోత్పత్తి మొదలు కొన్ని వధింపబడిన గొర్రె పిల్లల యొక్క ఉద్యమ ఉద్యమ గ్రంథాల పేరు లేని వాళ్ళు భూనివాసులు కాబట్టి భూనివాసులు గొర్రె పిల్లల ఉద్యమగ్రంథాల పేరు లేని వాళ్ళు భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో పడిపోయారు ఎవరు వ్యభిచార మధ్యంలో అపతి దించిన మూడవ సీన్ మొదట క్రూర మృగం తర్వాత భూమి మృగం మూడవది వేష వేషం దించేసి చిట్టేసింది సమాస క్రైస్తవులను వ్యక్తి వ్యక్తిగతంగా క్రైస్తువులను వెంటాడి వెంటాడి తరిమి కొట్టుకుని పట్టుబడి కొట్టుకోడే కార్యక్రమం సంఘం నేనేం చేయలేను కార్యక్రమం కొనసాగుతోంది కాబట్టి గొర్రెల జీవనం రాయబడిన వారు భూనివాసులు కాదు భూనివాసులు ఆమె వెబ్శాల మధ్యంలో మొత్తులయ్యారు భూనివాసులు కానివారు తరలోక సంబంధుడు ఆత్మసంబంధ జీవం జీవించేవారు కృష్ణు సద్భక్తితో మృతుకునుద్దేశించేవారు భూనివాంశులు కాదు వ్యత్యాసం ప్రత్యేకించి కాబట్టి వారి వ్యభిచార మాధ్యంలో మొత్తులు కానీ భూనివంశులు కానీ పర్లో ఒక వంశులు సద్భక్తితో మృతుకు ఉద్దేశించేవారు హింస పొందుతారు మీరు విసిగిపోతున్నారా క్షమించాలి నన్ను గ్రంథమేది నేవులు గ్రంథం క్రీస్తు దేశనందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారందరూ హింస పొందుతారు ఇరవయో అధ్యాయంలో ఈ సమాచారం రాబండి చదువుతాం ఇరవై అధ్యాయము నాలుగవచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం నాలుగవ వచ్చి అంతట సింహాసనం సింహాసనం చూచితేనే వాటి మీద విమర్శ అధికారం ఇవ్వడాను ఇవ్వబడను మరియు క్రోర నమస్కారం చేయక తమ నసలు ఎందు కాని చేతులు ఎందుకు ఏసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యమైన శిరచ్చన సిరసులు శిరసులు తెంచేస్తున్నాడు అర్షణే సంతోషంగా సిరసులు అప్పగించి మేము అపవాది నీ పాలసీకి మేము లొంగం మేము భూమి నీ ముద్రలతో నాకు పని నీ భోగాలతో నాకు ఇష్టం అవసరం లేదు నీ మాత మత కార్య కార్యకలాపాలతో నాకు చూడట్లేకపోతే లేదు నేను ప్రత్యేకంగా నా ప్రభు కొరకు బ్రతుకుతాను అనేవారు శరచేతనం చేయబడుతుంటే చూచి తినపోలా శరచేతం చేయబడిన వారు వారు బ్రతికిన వారై ఎవరు బ్రతికిన వారై శిరచేతనం చేసిన వారు బ్రతికిన వారై దేహమే రాలిపోయింది కానీ చనిపోయిన వారు కాదు వాళ్ళు వెయ్యి సంవత్సరంలో క్రిస్తు కూడా రాజ్యం చేసి అని విశేషమైన సమాచారం తెలియజేశాడు క్రిష్యసుతో సద్భక్తతో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతురు ఇది కృత్యం కాదే కాదు జరిగిన చరిత్ర ఇది చరిత్ర ఇది మద్రశతాబ్దంలో రోములో జరిగిన కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు కృష్ణ సంఘం ప్రారంభమైన కానివ్వండి జరుగుతూ వచ్చిన చరిత్ర ఇది కాబట్టి నువ్వు క్రీష్యేషులందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించావా హింసకు భయపడక్కర్లేదు అదేం చేయలేదు నీ జీ నీలో జీవం ఉంది క్రీష్ అవులు ఉండే జీవం నీలో ఉంది నేను మృతుటనైతే నీ ఇదిగో యుగ మృష్యూడై ఉన్నాను అనే ఆ నీలో ప్రవహిస్తుంది కనుక నువ్వు చనిపోయిన వాడు దేహం రాలిపోతుంది ఏదో ఒక రూపంలో దేహం రాలిపోతుంది దేహం ఉండటానికి ఉద్దేశించబడింది కాదు రాలిపోవటానికి నిర్మాణం చేయబడింది దేహం దేహం నిర్మాణం చేయబడింది రాలిపోవటానికి ఏ రూపంలో రాలిపోయినా రాలిపోతుంది కానీ కృష్ణ కొరకే రాలిపోయింది అనుకో నష్టపోయేదేమీ లేదు సింహాసనం అది కూర్చుండే అద్భుతమైన ఆధిక్యత కాబట్టి గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం క్రిస్తియన్స్లందరూ సద్భక్తులతో బ్రతకు నిర్దేశించి వారందరూ హింస పొందుతున్నారు మళ్ళీ నమస్తాం నమస్కారం